పరశుధ్రవ తండ్రి మీకు వననాలు అయినా సర్వనతుడగ దేవ మీకేస్తూ తెలుసుకోవడం సయా ఈ యొక్క దర్శన కాలం అంతా సరేతంగా కాపాడి తజ్జులెక్కల పెట్టడానికి మీకు ఈ దినానికి మీ నూతనమైన కృపను మాకు అనుగ్రహించి ప్రార్థించమని ప్రార్థిస్తాం మీ యొక్క రక్షణ ప్రణాళికను మా మనందరినీ ఏర్పరచుకున్నట్టు మీకు ఎంతో బలనాలు అయినా ప్రవాదులు అనేక మంది ఇంకా రావాలా మీరు మాకు ఇవన్నీ చూసిస్తున్నట్టు తండ్రి ఈ యొక్క శ్రమల కాలం ఏమై తండ్రి ఇటువంటి సృష్టిలో ప్రారంభం మొదలుకో ఇంతవరకు అటువంటి శ్రమలు లేవు ప్రభావ ఆయన మేము చూస్తున్నాం ప్రపంచం అంతటా విజృంభించి ఈ యొక్క విలేకరణం ఆడుతుంది దుష్ట ఎంతమంది చనిపోతున్నారు తండ్రి నేను ఇవి బిలియన్స్ లో వెళ్ళిపోతున్నాయి ప్రభావ్ కావు ప్రభావం మీరు కనీకరించమని ప్రార్థిస్తున్నాం ఏకత మంది ఏక మనుషులని మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాం నేను ముఖ్యంగా తండ్రి ఇక ఆరాధనంతట్ల మీరే ఆధిపత్యం వహించండి ప్రభావ పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా వాక్యాల ద్వారా మీరు మహిమలు ఉందండి ప్రభావ ముఖ్యంగా తనమని ప్రార్థనా పూర్వకంగా మేము ముందు పోవాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం అనేటి తని వర్క్ ప్లేసెస్ లలో రొటీన్స్లలో వెళ్ళిపోతుండగా మీ యొక్క ఆత్మీయ నడిపింపు అనుగ్రహించండి వర్క్ ప్లేసెస్ వల్ల విజయం అనుగ్రహించండి ప్రభు ఎంతో మంది ఉద్యోగాలు వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి నేను వాళ్ళకి రెస్టారేషన్ దయచేయండి ఇప్పుడు బిజినెసెస్ లలో రెస్టారేషన్ దయచండి యంగ్స్టర్స్ కి కెరియర్స్ అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం కుటుంబంలో సమాధానం దయచేయండి ప్రభు ముఖ్యంగా ఈ యొక్క వైరస్ బాధితులకు ఆధారాలు ఇచ్చేయండి రక్షణ మార్గం కల్పించండి మీ రాక వరకు పెన్మలి దిగా పరచండి సంఘాలం పెన్మలి ఉద్యమం తందిం పండిప తిరిగింది మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించేసే ఒకటి లేవలెత్తండి మీరే మహమనుంది మీరు ఆకపోమని ఏ శ్రీ క్రీస్తు పరిచారించడాకండి ఆమె ఎవరన్నా పాట పాడుతారా అని బడి ప్రిపేర్ Hello? Ah, my son is not going to say. Yes, what am I going to say? No, sir, I'm sorry. I'm sorry, I'm sorry. Damn it. Mm -hmm. <laughs> Fairest of all the earth be fine. Chiefest of all unto thy bride. FULLNESS DIVINE IN BEEL I SEE WONDERFUL MAN OF CALVARY THAT MAN OF CALVARY HAS OWNED MY HEART FROM ME AND DIED TO SET ME FREE blessed man of calvary granting the send a life and peace granting the captive to free truly sharing his blood to make us free merciful man of calvary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 pouring out love beyond ken gave him a spotless glory bounty for man of calvary that man of calvary as on my heart from me and died to set me free Blessed man of Calvary, comfort of all my earthly ways, Jesus, I'll meet thee some sweet day, center of glory thee I see, wonderful man of Calvary.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 Uh, are there anybody who is uh, ready to share some word of God? Hello? Anybody ready to share word of God today? I uh, don't know. I don't know. I don't know. I don't know. I don't know. I don't know. అందరూ కదా సార్ ఎంత ప్రేమ్ రికార్ట్ అయినందుకు మ్యూట్ తీసి ఐ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఇస్ రెడీ టు షేర్ ద వర్డ్ ఆఫ్ దాడ్ ఇఫ్ దట్ ఈ ట్రూ దెన్ ఐ విల్ లాస్ట్ ది చంద్రశేఖర్ సార్ కంక్లూడ్ ఎస్టర్డేస్ Um, message మెసేజ్ పర్లేదు భాస్కర్ నేను instead of uh, continuing because ఐ థాట్ సార్ దాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ కంటిన్యూయింగ్ బికాజ్ కంటిన్యూటీ ఏమవుతుందంటే బ్రేక్స్ వస్తున్నాయి మనకి అండ్ సేమ్ సిట్ ఈస్ బికమింగ్ వెరీ అలాబరేటివ్ డిస్కషన్స్ కాబట్టి అదర్ థింగ్స్ అది correct observation అది నేను త్రీ ఫోర్ డేస్ క్రితం కూడా చక్రవర్తి గారికి ఇదే విషయాలు రైస్ చేశాను తర్వాత రవి గురించి చెప్తాను అండి దిస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ మేడ్ లాస్ ఆఫ్ ఫోకస్ అన్డివైడెడ్ అటెన్షన్ ఎందుకంటే మనం సో మచ్ ఆ ప్రీ ఆక్యుపేషన్ వీటిని రిజిస్టర్ చేసుకోలేము వాటిని డైజెస్ట్ చేసుకోలేము ఫార్చునేట్లీ రికార్డీస్ చేసుకున్నాం కానీ తర్వాత కూడా మీరు టైం ప్రి అటెన్షన్ సో This is not the way to run it in the country, we are all preoccupied, on an average, 10-18, 10-20 k sort of conversation, when I walk in actually, mm I would have -hmm. more prayers to 1 k, 10 average 10-20, every day, 10-20 k, 11, 10-20 k, 11, 12, 12, 12, 12, 12, 12, ట్లేదు యాక్చువల్ అయితే అంటే మహే నా ఒపీనియన్ గా ట్వీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ మాక్సిమం థర్టీ మినిట్స్ కంటే ఎప్పుడు పోతలే వాక్యం ఎన్ని రికార్డింగ్స్ ఉన్నాయి కదా మన ఎబిజన్సెస్ సో ఏమవుతుంది అంటే ఆ థర్టీ మినిట్స్ లో లాట్ ఆఫ్ థింగ్స్ ని కంప్రెస్ చేయడం కూడా ఇట్స్ నాట్ దాట్ ఈజీ అవును అండ్ ఎక్కడ ఒకటో కొన్నిసార్లు అబౌ విదౌట్ అవర్ లీడింగ్ అది వెళ్ళిపోతూ ఉంటుంది స్పిరిట్ ఆఫ్ ద లాడ్ లీడ్స్ ఎక్కడెక్కడ నుంచి డైమెన్షన్స్ So, don't mm -hmm. unfortunately, unless we are equipped and then dedicates our time on the EZIGA with him on the register, Chase Kolem, but in the mm -hmm. time and time, good, dedicated, okay. good idea, Saturday's good now. Mm -hmm. so okay. But the, I am with all of you on this front, open to all areas, so that means mm -hmm. you're done. And then, continue to do, just for a change of a simple theme of an address, just, uh, just uh, mm -hmm. uh, to break from the routine. ఈ ఐ క్యాన్ కంక్లూడ్ ఈవెన్ సబ్సిక్వెంట్ బేస్ కూడా అది కూడా కంక్లూడ్ చేయొచ్చు వీఆర్ యాక్చువల్లీ హెల్డ్ అట్ ఈ సెవెన్ క్యాండిల్ స్టిక్స్ విల్ టర్న్ ఇన్ టూ టూ క్యాండిల్ స్టిక్స్ అండ్ దీస్ టూ క్యాండిల్ స్టిక్స్ ఆర్ కాల్ టు విక్నెసెస్ అని అక్కడికి వచ్చి అడిగింది అండ్ దీన్ని ఇమ్మీడియట్లీ ఎక్కడ చూసిపోతున్నాం ఈ వెండర్ ఇంటి నుంచి వెండర్ వెళ్తున్నాడు అయితే డ్రెస్ వర్ చేంజ్ నేను ఏమనుకున్నా అంటే మార్నింగ్ నిన్న ఈవినింగ్ కూడా స్టార్ట్ వచ్చిందా సేమ్ టీమ్ లో వెళ్తుంటే కూడా ఈ వెరీ బ్రేక్ ఇట్ ఈ వెరీ డిఫికల్ట్ కాబట్టి డ్రెస్ a చేంజ్ నేను ఏమనుకున్నానంటే ఒక ఒక న్యూ టీమ్ ఇంట్రొడ్యూస్ చేసేసి ఎస్టర్డే థీమ్ నివెంట్ డే కంటిన్యూ చేసి మనకి నేను ఎందుకో టాక్ వచ్చింది ఈవినింగ్ అవర్ డిస్కషన్స్టికులర్లీ నీ ఐడియా రిప్రజెంటింగ్ ఎవ్రీ వన్ అవర్స్ ఐ థాట్ ఐ విల్ షే సమ్థింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రొటీన్ టాక్ అయితే ఈ మిస్ట్రీస్ ప్రకటన మిస్ట్రీస్ కి సంబంధించింది మర్మంలో విషయం కాబట్టి ఇవన్నీ ఒక ప్యాటర్న్స్ అని ప్రభు మనకి చూపించినట్టు చూస్తున్నాం ఇంతకాలం అయితే Uh, the concept of three and it is repeated right from uh, genesis until revelation's end earth the concept of three which are inside and uh, the fourth one is always outside analogy i mm. just to put three references very solid references nenu no? ah chupinchalanukunanu i take maybe 10 15 minutes no? i'll conclude that today i think mother telanga zekariya grandhamo ఎందుకంటే ప్రధాన గ్రంథం ధ్యానిస్తే అప్పుడు సాధారణంగా డానియల్ ధ్యానిస్తారు చాలా మంది నేను చూసిన కామెంట్రీస్ వల్ల కూడా బట్ అన్ఫార్చునేట్లీ డానియల్ ఈజ్ ద బిగినింగ్ రెవల్యూషన్స్ ఈజ్ ఎండింగ్ ఈ ట్రస్ట్ గో త్రూ జెకరియా యాక్చువల్ గా కొన్ని ఇమేజెస్ డానియల్ కి దేవుడు మరి కొన్ని జకరియా చూపించాడు దాని కల్మినేషన్ రెవల్యూషన్స్ సో ఆ థ్రెడ్ ఒకటి అదే ఓకే కర గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని నేను చూపిస్తున్నాను యాక్చువల్గా ఇంగ్లీష్ లో ఉంది కదా తెలుగు ఓపెన్ చేసుకున్నాను వెకర గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలలో ఇన్ఫ్యాక్ట్ విక్ర గ్రంథము తొమ్మిదవ అధ్యాయం నుంచి పద్నాలుగవ అధ్యాయము యాక్చువల్ గా రాయలేదు మనం కామెంట్స్ ఎలా చూస్తే ఇది యాక్చువల్ గా జరమా నుంచి తీసుకున్న పుస్తకాలు అన్నట్టు తొమ్మిదవ అధ్యాయం నుంచి పద్నాలుగవ అధ్యాయం కాబట్టి ఇవి జగకు సంబంధించినవి కావు అయితే ఎవరీగా చెప్పాలంటే పదమూడవ అధ్యాయంలో ఎయిత్ వర్స్ అనుకుంటారు కరెక్ట్ ఎయిత్ వర్స్ ఎయిట్ అండ్ నైన్ ఎనిమిది తొమ్మిది ఎయిత్ అండ్ నైన్ కరెక్టా సరే చూడెంట్ దేశమంతట జనులలో రెండు భాగంలో వారు తెగోయబడి చత్తురు ఇది టూ పోర్ట్స్ టూ పార్ట్స్ గురించి ఇక్కడ దేశమంతట జనులలో రెండు భాగంలో వారు తెగయబడి చత్తురు మూడవ భాగము వారు శేషింతురు అంటే ఈ ఫస్ట్ టూ గ్రూప్స్ తెగోయబడి చత్తురు అంటే ఇటన్ నీళ్ళు దెల్గో టు హెల్ అనేది అక్కడ చూపిస్తుండడు మూడవ భాగం వారు శేషింతురు అంటే మిగిలిపోతారు దే విల్ బి ప్రొటెక్టెడ్ అంటే ఆ మూడవ భాగంలో నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతున్నాను బంగారం శోధించినట్లు వారిని శోధించును వారు నానామును బట్టి మొరు పెట్టగా ఎప్పుడు అగ్నిలో పోతప్పుడు శ్రమల కాలంలో నేను వారి మొరను అలకించును వీరు నా జిల్లని నేను చెప్పుదును యహో మా దేవుడని వారు చెప్పుదురు కాబట్టి ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాసెస్ ఎండ్ టైమ్స్ లో ఎండింగ్ టైంలో ఏమని చూపిస్తున్నట్టు దేవుడు ఫస్ట్ టూ గ్రూప్ షెల్ బి కట్ ఆఫ్ ఇంగ్లీష్ లో నేను చదివితే ఉంది అది పార్ట్స్ దేర్ ఇన్ షెల్ బి కట్ ఆఫ్ అండ్ డై బట్ దర్డ్ షెల్ బి లెఫ్ట్ దేర్ ఇన్ And I will bring the third part to the fire, that is Ramal, and we will refine them as silver is refined, and we will try them as gold is destroyed, he will try all of them, and that is what he said. So, these three groups are going to be done, the mystery of Thiryanta. We will see where we are going, but interesting, we are going to be done in Samiragrandom. David, what did he tell us about this vision? రెండవ సమయాల గ్రంథము ఎనిమిది రెండవ ఎనిమిదవ అధ్యాయం ఉంది ఇది యాక్చువల్గా ఇంగ్లీష్ ఓపెన్ చేసిందని తెలుగు ఓపెన్ చేసుకుంటా సమయలు గ్రంథం రెండవ అధ్యాయం అంటే ఇట్ ఈస్ రిపీటింగ్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ సో మెనీ టైమ్స్ అన్నట్టు హిస్టారికల్ గా సమయాల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిది ఇది కెనాట్ ది యాక్సిడెంట్ అనేది నేను అర్థం చేసుకుంటున్నా అధ్యాయము రెండవ వచనంలో ఉంది అనుకో కరెక్ట్ చూడండి రెండవ సమయాలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చిన మరియు దావిదు ఫిలిస్తీన్ ఓడించి లోపరుచుకొని వారి వర్షంలో నుండి మెతజ్ఞాను పట్టుకునేను మరియు అతడు మొయాబీలను ఓడించి పట్టబడిన వారిని నేల ఒడుగున పండ చేసి తాడుతో కొలిచి అంటే ఇది మెజర్మెంట్ సంబంధించింది డేవిడ్ రిప్రజెంట్ ఇట్స్ ప్రీ ఫిగర్ ఆఫ్ క్రైస్ట్ జీజస్ కాబట్టి పండుచేసి తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగున్న పొడుగుననున్న వారు చావాలననియో ఒక తాడు పొడుగున ఉన్న వారు బ్రతకనిచ్చు అని నిచ్చుననియో నిర్ణయించను ఇవి సింబాలిక్ స్పిరిచువల్ సిగ్నేచర్స్ అంటే మోయాబైట్స్ అంటే మోయాబీల్ మోయాబీలు అమోనీలు శితమైన వారు అండి మొయాబైట్స్లీ మీద విజయం పొందినాక డేవిడ్ జడ్జ్మెంట్ ఇక్కడ ఉంది సో ఇట్స్ ఆల్ బుడ్ జడ్జ్మెంట్ రెవల్యూషన్ జడ్జ్మెంట్ అండ్ బిఫోర్ జడ్జ్మెంట్ హీస్ టెస్టింగ్ దెమ్ మెజరింగ్ దెమ్ అన్నట్టు మరియు అసలు మొయాబిలను ఓడించి పట్టబడిన వారి అంటే ఓడిపోయాక పట్టబడిన వారు నేల పొడుగున పనుల తీసి త్రాడు తో కొలిచి రెండు త్రాడుల పొడుగున వారందరు చావాలను సో ఫస్ట్ టూ గ్రూప్ వీళ్ళు ఇటర్నింగ్ గో టు ఎలా అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తుండదు తర్వాత ఒక త్రాడు పొడుగున్నట్టు ఇది థర్డ్ గ్రూప్ ఇది ఒక తాడు పొడుగుననున్న వారు బ్రతకనిచ్చాడని నిర్ణయించాను అంతటా మోయాబిలు దావిలనుకు దాసులై తపము చెల్లించడం జరిగింది ఇది స్పిరిచువల్ లాంగ్వేజ్ లో మనం అర్థం చేసుకుంటాం అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ టూ టైమ్స్ చూపించినప్పుడు మళ్ళీ థర్డ్ ఇంకెక్కడన్నా కనిపించిందా అంటే థర్డ్ టైం విట్నెస్ ఏంటంటే రెండవ రాజుల గ్రంథంలో కూడా సేమ్ ఉంటుంది ఒకసారి చూడండి రెండవ రాజుల గ్రంథంలో కూడా దీని తర్వాత న్యూ టెస్ట్మెంట్ లో ఒకటి నేను చూపించేసి క్లోజ్ చేస్తాను ఫైవ్ మినిట్స్ ఆ రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము పదమూడు నుంచి వచనాలలో ఇంకను రాజు ఏ పది మంది ఎలియా దగ్గరికి పంపిస్తున్నాడు రాజు ఆ తనని తీసుకొని అయితే పదమూడవ వచనంలో ఇంకను రాజు ఏ పది మందికి అధిపతి అయిన ఒకరిని వాది మందితో కూడా పంపగా ఏబది మంది మీద అధిపతి అయిన ఆ మూడవాడు వచ్చి ఏలియ మొక్కళ్ళుని దైవజనుని దైవజనుడ దయచేసి నా ప్రాణం నువ్వు దాచిన ఏ బది ప్రాణం నీ దృష్టికి ప్రియంగా ఉండనేము చితగించము ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచ దశాదులను ఇద్దరిని వారిని వాని వాని ఏ పది మందిలో కూడా దహించి దహించను అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనేమో అని మనవి చేయగా రాజు త్రీ గ్రూప్స్ పంపించండు సైన్య క్యాప్టెన్స్ తో పాటు దాని తర్వాత మనం ఎక్కడ చూస్తామంటే ఫస్ట్ టూ గ్రూప్స్ అంటనే రాజు ఏ పది మంది అధిపతి అయిన ఒకరిని వాణ్ణి ఏ పది మందితో కూడా ఏలియాకు పంపాను అతను కొందరి మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతన్ని సమీపకు పోయి దయవేదన నువ్వు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుతున్నాడు అందుకే ఏలియా నేను దైవజన్ అయితే అగ్ని ఆకాశాన్ని దిగి వచ్చి నిన్ను నీ ఏ పది మందిని దహించగా కానండి ఆ ఏ చెప్పగా అగ్ని ఆకాశం దిగి వాని వాణిని వాని ఏ మందిని దహించి అంటే ఫస్ట్ టూ గ్రూప్స్ సెవెంటీ సెవెంటీ ప్లస్ వాళ్ళ క్యాప్టెన్స్ అంటే వన్ ప్లస్ టూ వన్ ప్లస్ అంటే వన్ ఈ ఫస్ట్ టూ గ్రూప్స్ మీద అగ్ని కుమరించుకోవడం మనం చూస్తున్నాం కానీ మూడవ గుంపు ఎట్లా ఆయన సన్నిధికి వచ్చి ఆయన సాగిలా పడినట్టు మనం చూస్తున్నాం కదా కెప్టెన్ సో ఇక్కడ ఈయన ప్రార్థన చేయడం వల్ల అగ్ని మూడో గుంపు మీద అంటే దేవర్ స్పెయిర్డ్ బట్ ఫస్ట్ టూ గ్రూప్స్ ఆల్రెడీ డెస్ట్రాయ్ అయిపోయారని మనం చూస్తున్నాం ఏలియా కాలంలో అయితే ఈ కాన్సెప్ట్ ఆఫ్ త్రీ అనేది ఇట్స్ రిపీటింగ్ అట్లీస్ట్ త్రీ టైమ్స్ మనం చూసినాం ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి మన టైంలో కూడా ఇది ఉంటుంది అది నేను మీకు చూపించేసి క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే ఇది ఎంటైర్ న్యూ మన ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఇది మన ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయము మొదటి వచ్చనం చూడండి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచ్చనం ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది మెజర్మెంట్స్ కాన్సెండ్ నిన్నంతా మెజర్మెంట్స్ కి కంక్లూజన్ చేసేకొచ్చినాం కాబట్టి పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో ఏముందంటే మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాచిచ్చి నీవు లేచి దేవుని ఆలయంలో బలిపీఠము పాయింట్స్ చూడండి ఇక్కడ దేవుని ఆలయమును బలిపీటంలో కొలత వేసి ఆలయంలో పూజించి వారిని లెక్క ఇంగ్లీష్ అయితే మెజర్ డెమన్ ఉంది ఇక్కడ లెక్క పెట్టుకుని ఉంది కానీ ఇంగ్లీష్ లో మటుకు మెజర్ డెమన్ ఉందంటే మెజర్ ఆల్ డోస్ యువర్ ఇన్ ద టెంపుల్ సో ఇది క్లూ అన్నట్టు యాక్చువల్ గా వై దే ఆర్ డివైడెడ్ ఇంట్ గ్రూప్స్ అంటే గాడ్ ఇన్సెల్ఫ్ ఈ అది మట్టపు గుండు దించేయడం అనేది మనం చూస్తున్నాము ఆ ప్లంప్ లైన్ దించేసినప్పుడు దిస్ ఇస్ ద మెజర్మెంట్ అన్నట్టు సో ఆయన లెక్క పెట్టినప్పుడు అన్ని మూడు గ్రూప్స్ గా విభజింపబడినట్టు మనం చూస్తున్నాం అయితే స్పెసిఫిక్ గా ఎక్కడుంది త్రీ గ్రూప్స్ అంటే నేను అదొకటి చూపించేసి మీకు చూపించి చూపించేస్తా హౌ దీస్ త్రీ గ్రూప్స్ ఆర్ డివైడెడ్ అనేది రెవల్యూషన్స్ లోనే ఉంది లాస్ట్ లో అది చూపించి క్లోజ్ చేసేస్తాను రెవల్యూషన్స్ లెవెన్ ప్రకటన గ్రంథము ట్వంటీ టూ లెవెన్ ట్వంటీ 22 లెవెన్ ట్వంటీ టూ లెవెన్ ఉన్నా పదహారు ప్రకటన గ్రంథము అధ్యాయము ప్రసిద్ధమైన పట్టణం పంతొమ్మిదిలో ఉంది పదహార అధ్యాయము పంతొమ్మిది లాస్ట్ దాంతో నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను పదహార అధ్యాయము పంతొమ్మిదవ లేని అంటే ప్రసిద్ధమైన మహాపట్నం అన్నప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇట్ రెప్రజెంట్స్ మహాపట్నం దేనికి సంబంధించి ప్రసిద్ధమైన మహాపట్టణము ముప్పు భాగం లాయను ఈ త్రీ గ్రూప్స్ ఆల్రెడీ డివైడ్ అవుతున్నాయి ఫైన్ అని వచ్చినప్పటికీ రెగ్యుల్యూషన్స్ లో కూడా ఈ దిస్ ఈస్ హ్యాపనింగ్ ఫ్రమ్ జనసీస్ అన్నట్టు ఈ మూడు గ్రూప్స్ బిడ్డలు బట్ ఫోర్త్ గ్రూప్ ఇస్ ఆల్వేస్ అవుట్ సైడ్ ఆఫ్ దేమ్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ అన్ని గిల్ల పట్టణంలో కూలిపోయిన తీక్షణమైన తన ఈక్షణమైన ఉగ్రతలను మధ్యము గల పాటమే మహాబబులు నాకు దానిని దేవుని సమ్మకం అందు జ్ఞాపించారు ఈ పరిశుద్ధ పట్నము ప్రసిద్ధమైన మహాపట్నము ఏంటి సంబంధించిందంటే మహాబబులు నక్కడము సో ఎట్ దైమ్స్ ద హోల్ వరల్డ్ సిస్టమ్ ద ఎంటైర్ రిలీజియస్ సిస్టమ్ ఈస్ కంపేర్డ్ విత్ దాడి లోన్ దిస్ విల్ బి డివైడెడ్ త్రీ పార్ట్స్ అని చెప్తుంది మాట సో బట్ వీఆర్ నాట్ వన్ ఆఫ్ ది త్రీ పార్ట్స్ బట్ ది హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ వన్ ఆఫ్ దోస్ త్రీ పార్ట్స్ అది నేను నిన్నట్టుగా నేను అర్థం చేసిన ఏంటంటే అన్యాయం చేసే వాళ్ళు అన్యాయం చేస్తుంటారు అపవిత్రంగా జీవించే వాళ్ళు అపవిత్రంగానే ఉంటారు నీతి మంత్రులు నీతి మంత్రులు లాగా నిండిపోతున్నారు పరిశుద్ధులు పరిశుద్ధులు లాగానే నిండిపోతున్నారు కాబట్టి పరిశుధులకి నీతి మంత్రుల మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉందండి అది నేను మీకు ఇన్నిసార్లు చూపిస్తున్నా కానీ రిపీటెడ్ అది వస్తున్నా స్ట్రింగ్ వాట్ ఈస్ అవర్ పర్పస్ ఇన్ ఎన్ అంటే వీ హ్యావ్ టు షేర్ ఆల్ దిస్ ట్రూత్ విత్ ది రైట్ యస్ పీపుల్ ఈ మార్గాన్ని మనం చూపించాలా అప్పుడే మనము ఈ యొక్క పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టు ఈ యొక్క మన జీవితాన్ని బట్ అటువంటి జీవితం ప్రభు మనకు అనుగ్రహించాలా ఐ స్టాప్ ఇట్ హియర్ మాస్టర్ తీసుకోప్తున్నాను భాస్కర్ సార్ లేరా సార్ హలో సార్ ఎవరు సార్ రవి సార్ భాస్కర్ సార్ చెప్పండి మీరు ఏమన్నా షేర్ చేసేదిందా సార్ సరే సార్ సరే వన్ బై వన్ మీకు మీలో ఎవరికైనా అర్జెన్సీ ఉంటే వాడు ఫస్ట్ ప్రేయర్ చేయండి అదర్వైజ్ మామూలు రొటీన్ గానీ వన్ బై వన్ చేసేసుకున్నా ఎవరు లేకపోతే తి సం మా ప్రియ పర్ల తండ్రి మీ ఘనమైన నా మనిషి స్తోత్రం పరిస్థితుల నా దేవ నా ఈ దర్శన కాలంతో మమ్మల్ని అందని ప్రవ్వ సురుషితంగా కాపాడు అయినా మీ కృపల్లో మమ్మల్ని పత్రపరుచుకుని ప్రవ్వ మమ్మల్ని సుజీలకు నిలబెట్టున్నారని ఆయన దివారాత్రి మమ్మల్ని కాచి కాపాడు దాన్ని బట్టి నీకు వందనాల ప్రభావం కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయన సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజిస్తూ మహా ఈశ్వరం నీకే కలుగులుగా ప్రభావ వాకిందే మాట్లాడినారు ప్రభావాల ప్రభావ పరిశుధిపదేవ యుగత సమస్యలు ఓ ప్రభావం మనుషులు ఏ రీతిగా గ్రూప్ డివైడ్ అయిపోతున్నారు ఒక విషయాన్ని నవసిస్తున్నారు పాత నిబంధన కాలంలో చూపించినారు ప్రభావ నిబంధన కాలంలో మరి విశేషంగా చూపించినారు పత్రికలలో ప్రభావం నా విషయాలు మేము క్రమించి ప్రభావ దాన్ని అర్థం చేసుకోవాలా మేము ఏ గుంపులో ముందు తీర్మానించుకోవాలా ప్రభా నా దేవనా ప్రభావ రెండు గ్రూప్స్ ఆల్రెడీ డిసైడ్ ప్రభా నరకాని ఒక చూపిస్తున్న చక్రే మూడో గుంపులు అగ్ని నుంచి దాన్ని పరిశోధించి ప్రభావ అగ్ని నుంచి పోతుందని చెప్తున్నాం ప్రభావ గొప్ప జన సమూహం ప్రభా నా దేవన గుంపులు అర్థం పెట్టారు ప్రభావ నీకు అన్నీ నాలుగో గుంపుల మీద ముందులాగా ఆ గుంపు ద్వారా ప్రభావండి అనేక మంది విషయాలు బయలుపరుస్తుంది వాకింగ్ చేస్తుంది ప్రభా మట్టి శువార్తలు కూడా ప్రభుత్వం చెప్పినారు వారికి అది అనుగ్రహించబడలేదు మీకు అనుకరించబడినా ప్రభావ తర్లోక రాజ్య మర్మముల ప్రభావం మీకు అనుకరించబడినాను ప్రభా ఈ కనీసం మీరు మాకు అనుకరిస్తున్నీ వందనాలు ప్రభావ నా దేవ నా ప్రభావ విషయాలు జాగ్రత్తగా పరిశీలించేలాగా సహాయపడండి మరి విశేషంగా ప్రభావం తీర్మానించుకోవాలా మీ వాక్యం తగినట్టు ప్రభావ మేము ఆ కొలతకు తగినట్లు మేము జీవించాల ప్రభా నా దేవ ఎన్నెన్నో విషయాల ప్రభావం బయలుపరుస్తున్నారు ప్రభావ దాన్ని బట్టి మీకు వందనాల ప్రభావం ఎక్కడ కూడా బయలుపరచబడతలేదు ప్రభావం కేవలం మీ బిడ్డలకే బయలుపరచు మేమే గొప్పతనం మా కాదు ప్రవ్వా నా మాలే ఇంకా ఎంతో మంది బయలుపరుస్తున్నా వందా ప్రభావ కానీ మీరు బయలుపరిచిన ప్రతి ప్రభావం దాన్ని స్వీకరించేలాగా తయారపడండి ఐవ విచారాలతో కొట్టుకొని పోకుండా ప్రభావ కొత్త మన మీకు చిత్తాన్ని పరీక్షించే ప్రభావ మీ జీవించే పిడలుగా తయారు చేయని ప్రభావ నా దేవ నా ప్రభావానికి వంద ప్రభావ విచారాలు మమ్మల్ని కొట్టిన మీ వాక్యం పట్ల మాకు ఆసక్తి తేని ఎందుకంటే ఈ మా కాలంలో నెరవేర్చిన కనుక ప్రభావం మరి విశేషం ఇంటిని జాగ్రత్తగా మేము స్వీకరించాలా ప్రభావ ఈ పథాన్ని ఓ ప్రభ పని మీరు మాకు అప్పగించిన రక్షణ పని ప్రతి ఒక్క బిడకు ప్రభుత్క భారాన్ని మీరు ఇచ్చిన ఓ ప్రభా శువార్త ప్రకటించాలని వాక్యం చెప్పాడు ప్రభావ శువార్త ప్రకటించుకుంటే క్రమం కావులు బొక్కుడు తోవా అంతకొస్త శివు గుడికి చెప్పినప్పుడు ప్రభా మేంత ద్వారా ప్రభావ ప్రభా మీకు సువార్తను ప్రకటించాలా ఈ సత్యని గ్రహించిన మేము ప్రభావ అనే కులుగు ప్రభావ మేము సత్యను ప్రకటించాలా ప్రభా చోట్ల మీకు వెళ్లాలా ప్రభావ ప్రపంచం అంతా బూది గంధంలోకి పోవాలా ప్రభావ ఇలాంటి బిడ్డలుగా మమ్మల్ని లేవనెట్టాను ఆయన ఈ సుఖ ఎన్నో ఆటంకాలు వస్తున్న ప్రభావ ప్రతి ఆటంకాన్ని ఏ స్థిక్ తీసుకున్న వాళ్ళు గర్తించీకర శక్తులను ఏ స్క్రీస్ పాతాలలో పండించండి వాళ్ళని గద్దించండి ప్రభుత్వం పాతాలలో అంచువే ప్రభావ ఆయన మీ వాక్యం అనుకూలమైన సమయం మీరు మాకు అనుబరించే ప్రతి సమయం ప్రో మేము తీసుకోవాలి ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రభావానికి వంద దుష్టుడు ప్రభుత్వ ద్వంద్వ ఇస్తున్న ప్రభుత్వించడం ఆదిష్టమైన అక్కడ సమయాన్ని కద్దిని గురించి చేసుకోవాలి ప్రభావ ఎంత కష్టమైన ఎన్ని ఆటంకాలు కానీ ప్రభావ మీ వాక్యం ఏమైనా ఆసక్తి మాకు మాకు కలిగింది ప్రభావ మా ఆసక్తిని తృప్తిపరచ ఆటంకాలు కొట్టివేసి ప్రభావ ఇటు మరి విశేషంగా దీర్ఘంగా నేను ధ్యానించి ప్రవ అది అర్థం చేసుకోలేక సాయప్రమని ప్రార్థిష్టం అయినా ఓ ప్రభావం ఎందుకంటే ఆధికమైన విచారాలతో ప్రభావం ఇటు గ్రహించిన మనుషులు ప్రభావ ఆయన మీరే సాయప్రమాన్ని ప్రార్థిస్తాం కనికెరం చూపించాను కృపర్ చూపించి ప్రభావ మీరే సాయప్రమాన్ని ప్రార్థిష్టండు పిలాటి ప్రభావ సత్యమంత్రి ఏదైనా అడిగి ప్రభా ఆయన మీరు చెప్పే టైంలో ప్రభావం ఊపిరికి లేక వెళ్ళిపోయాడు ప్రభావ ఆయన ఆ రీతిలో ఉండకుండా ప్రభావ సత్యమంత్రి ఏంటైనా లోతుగా ధ్యానించాను ఎన్నెన్నో విషయాలు ప్రభావం విషయాలు మాకు బయలుపరచేనా పిల్లలు ప్రభావ సత్యమంది తెలుసుకుంటే ప్రభావ ఇంకా ఎన్నెండు విషయాలు మీరు బయలుపరచేదేమో ప్రభా కానీ ప్రభావ విధంగా తీస్తే మా జీతాలు కూడా అట్లనే ఉంది బయలుపరేకా మేము తొలిపోతున్నాం తల్లిపోతున్నాం ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభావం కనికరి చూపించి ప్రాభా ఆయన మీ తండ్రి మేము అం కట్టుబడి లేదా మీరు మేము అంటుకట్టుబడి బహుగా పండించేలాగా ఛాయపడడం ప్రాదిస్తామైనా నా ప్రభావ దేహం నాకు వేరుగుళ్ళు మీరు పలించలే మీరు కూడా బహుగా ఫలించాలా అలాంటి బిడ్డలు మమ్మల్ని అందరినీ తయారు చేయండి ప్రభావ పరిస్థితి ఇంకా ఎన్నెన్న విషయాలు చెప్పాలనుకున్నా కానీ మీరు మీరు దుఃఖంలో ఉన్నారని మీరు అన్నీ కానీ తెలుగు మనం కొంతకు ముందు తర్వాత పదిహేడే ప్రభావ పదహార్యంలో ప్రభావన ఇసు ప్రభావం కానీ ఇంకా ఆ విషయాలు ఇక్కడ మాకు మీరు చూపిస్తున్నారు ఆ రోజు శిష్యులు కానిపోయినా బయలుపరచే ప్రభావం చెప్పేవాళ్ళేమో ప్రభావ కానీ ప్రభావం ప్రభావీ ప్రభా మర్మ ప్రభావ మాకు బయలుపరిచిన ప్రభావం చాలా ప్రకటించడం ప్రార్థిస్తాం వాటిని ఇంకా అనేక మనిషి బయలుపరించి ఆటంకాలు కొట్టిన దీర్ఘంగా ప్రార్థిస్తాయి శారీక బాధితులకి ఆకలి తీసుకుంటావా వాళ్ళ పట్టని కలికలను చూపించిన ప్రభుత్వం మీకు కంట్రోల్ తీసుకుంటావాళ్ళ దురాత్ కట్టించిన ప్రభావాలని పాతీ గవర్నమెంట్ ప్రభావం మంచి అవగాహన కలిగి ఉండాలా మంచి ట్రీట్మెంట్ ఆరోగ్య ప్రతి రాజులను ప్రతి రాజకీయ నాయకులు మీకు కంట్రోల్ తీసుకోండి మీ ఆధీనం తీసుకున్న దిష్ఠులను గట్టించిన పాత్ర నా దేవు ఎంతో మంది చనిపోతున్నారు పట్టించుకుంటున్న వాళ్ళ స్వార్థానికి వాళ్ళు చేసుకుంటున్నారు ఈ లోకం అంత అట్లనే ఉండి కోవా ఆయన ఇంటికి ప్రభాస్ చేయండి నా తను మేము విడుదల విడుదల కల్పించుకుని ప్రాధిస్తాం మీరే మాకు రాజుగా ఉన్న వ్యక్తి కావాల ఆయన మంచి పాలన అన్ని ఇచ్చేలాగైనా సహాయ ప్రభావం మీ కంట్రోల్ తీసుకుని అడిగించడానికి ప్రారం ఎందుకంటే రాజు ఎన్నికైన మీరే వాళ్ళే కనుక ప్రభావండి ఆర్థిక పరిస్థితి రెస్టోర్ చేయడం తర్వాత ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఎంతో మంది ఉద్యోగాలు పోయిన ప్రభుత్వం అందుబాటు తర్వాళ్ళ పట్ల కనిపి ఉద్యోగాలు ఇచ్చేయండి మంచి శాలరీ తెచ్చేలాగిన సాయపడ ప్రార్థిస్తాం వాళ్ళు చేసే పని పంటలో జాబ్స్ లో వాళ్ళ బిజినెస్ లో డెవలప్ చేయండి ఒక్క గ్రౌండ్కి నీతి న్యాయం సాయంత్రం ప్రార్థిష్టమైన పరిస్థితులు ఎందుకంటే అక్కడ నాలుగు గుంపులు ఉన్నాయి ప్రభుత్వం అక్కడ అన్యాయం ఆక్రహించకుండా ప్రభావం అతిదంటే యదార్థుల పరిస్థితులు జీవించాలా ఒకవేళ మా ఇంకేమైన పరిమితులు చూపించాలని ఒప్పుకొని పిచ్చి పెట్టాల ప్రభావం మీకు కనికరితోందా మీకోలే జీవించాలని అయినా యథార్థతో పరిస్థితితో ప్రభుత్వం పరిశీలించి స్వీకరించి మీకు జీవించాలా అలాంటి జీవించాలి లోకంలో మీరు చెప్పిన పనిని సంపూర్ణంగా కొనసాగించుకుని నిర్వర్తించేలాగా మనం నటించుకుని సాధిస్తాం మాకు ఇచ్చిన కల మీ మహిళమర్గం వాడుకోవాలి చివరి వరకు ప్రభుత్వం రక్షణ గట్టిగా పట్టుకుని అనేకలు రక్షణ మీద నడిపించాలా అలాంటి బిడ్డలకు మమ్మల్ని తయారు చేయడం బ్రదర్ నిజాన్ని ముగ్గురు జ్ఞాపకం చేస్తూ నూతనంగా మీరు అభిషేకించండి మంచి ఆరోగ్యం దాన్ని పర్వకొని జ్ఞానండి ఒక బ్రదర్కి ఏదో బాగలేదని ప్రభావతి సాకని స్వచ్ఛపరిచింది ప్రతి అనారోగ్యం నీతన రోగమీస్తున్న బిడుమని ఆగిన అనారోగ్యాన్ని కొట్టివీ సంపూర్ణ స్వస్థకలు ప్రకటిస్తున్న ఏమన్న ఈ రేటు కొత్త పర్చులు మహిమను అందండి ఇది మహిమ ఖర్చు బిడ్డలు తయారు చేయడం ప్రభావాటు ఆన్లైన్ ప్రేర్లు ఎంతమంది అయితే పాఠశాల చేసిన ప్రభుత్వా వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి అందరు నూతన అభిషేక్కి సేవలు బలంగా వాడుకోండి వాళ్ళకి కావాల్సిన అక్కడ మీరు జాబ్స్ లో బిజినెస్ లో ఇంకా మీరు మీకు బహు విశేషంగా బలమైన సహాయం వాడుకోవడం లాగా తీర్మానించుకుని సమర్పించుకుని ముందు బిడ్డగా తయారు చేసి మీ రాబడు వాళ్ళందరూ చిత్తపరచుకోమని త్వరలో ఆయన ఏ సుక్రీతో పరిశుద్ధం నామములను ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మక నాకు ఇచ్చిన సమయం పెట్టిన ఎంతో ఉన్న రాత్రి తెలుసుకున్నాం తండ్రి మీరీగా బాబా తండ్రి మీ పాదీ కనిపించడానికి ఎంతో ఉన్నాలు తవ్వే సంస్థ మహిమ గత ఆరోపిస్తున్నాం కీర్తన ద్వారా అవ ఆరాధించడానికి ఇచ్చిన సమయం బట్టి తండ్రి కీర్తన్ తండ్రి నేను కూడా బ్రబా తండ్రి ఆయన అయ్యా నేను ఆరాధిస్తూ కొనియాడుతూ అయ్యా తండ్రి నేను మీద చూసిన గొప్ప కార్యాన్ని కొను కొనియాడుతూ అయ్యా తండ్రి నేను నాకు ఇచ్చిన గొప్ప రక్షణ జ్ఞాపం చేసుకుంటూ తండ్రి చూపిస్తున్నాను ప్రభావతిగా తండ్రి నేను నన్ను వెతికి రక్షించావు తండ్రి వ్యక్తి రక్షించింది కాకుండా పోయినప్పుడు నన్ను వెతికి తండ్రి వెతికి నన్ను కనుకొని అయ్యాన్ని భుజాల మీదకొని తండ్రి నేను ఊరేగించిన గొప్ప గొప్ప తండ్రి కాపులు పోయినందుకు నేను కనిపిస్తున్నాను ప్రభావ ఆయన ప్రభావ నన్ను ప్రేమించి నా కృతయ్యి ప్రభావ తండ్రి నేను కేవలం ప్రాణం పెట్టిందే కాకుండా గొప్ప ఐశ్వర్యం పరలోకంలో నా కోసం నేను శ్రద్ధ పరిచయం గొప్ప దేవుడు తనసు తండ్రికి అనిపించలేదు వినబడలేదు ప్రభావ తండ్రి మనిషి హృదయానికి ఇంకొక ప్రాణి ప్రభావ తండ్రి తండ్రి నేను ఇంక గొప్ప వాగ్దానాలతోటి తండ్రి నా విశ్వాసాన్ని ప్రభా తండ్రి మీరు తండ్రి తండ్రి చేస్తున్నప్పుడు ఎంతో వర్ణాలు మీకు చల్లుస్తున్నాను ఎంతో వర్ణాలుగా ఉంటారని అయ్యా తండ్రి ఈ నాలుగు గుంపుల్ని తర్వాత కేవలము అందమే కాకుండా అక్కడ దావీదు అక్కడ తండ్రి చక్క దగ్గర దాంట్లో కూడా తర్వాత ఈ ఈ వాక్యాలు తండ్రి ఇన్నిసార్లు రాయబడటంలో తన ఎంతో ప్రాముఖ్యత తండ్రి మా జీవితంలో ఉన్నదని నేర్పిస్తూ వచ్చినందుకు నీకు ఎంతో ప్రభా తండ్రి నేను ఏపష్టపడిన గుంపులో అయా తండ్రి గుంట కడగబడిన గుంపులో అయా తండ్రి ఆయన మీరు ముద్ర తల మీద తండ్రి వర్షం మీద ముద్ర వేసిన ఆ గుంపులో తండ్రి ఏమి ఉండటానికి తండ్రి ఆయన సహాయం మాకు వేసేయమని నాకు ప్రార్థిస్తున్నారు ప్రభా తండ్రి ఏడుపష్టపడిన గుంపులో ప్రభా తండ్రి ఆయన మీ ఉద్దేశాన్ని ప్రభా తండ్రి ఆయన మీ సువార్తని ప్రకటించేవారుగా తండ్రి ఈ ప్రభావం తీసుకొచ్చేవారుగా తండ్రి ఆయన ప్రభా తండ్రి ఈ రోజు బహుశా మేము ప్రభా తండ్రి ఆయన మీ పీ స్వార్త ప్రకటించడానికి అయ్యా తండ్రి నేను లేకపోతే తండ్రి బయట స్వార్థలు చేయడానికి బహుశా అంత తండ్రి ఆయన అంత ధైర్యం చేయలేకపోతున్నాము అంతా తండ్రి ఆయన అంత పరిస్థితులు చేయలేకపోతున్నాము కానీ ప్రభావ బలహీనమైంది అయ్యా తండ్రి ఆయన ఏ తండ్రి ఆ శతాబ్దరించి అయ్యా తండ్రి నేను మీ దాసు నా మీద తండ్రి నాతో పాటు వచ్చిన వాళ్ళ మీద సిద్ధించు అన్నట్టుగా దేవుణ్ణి ప్రభావ తండ్రి దాసుని అడిగినట్టుగా మేము కూడా తండ్రి నేను మీ పాల్ దగ్గర వచ్చి అడుగుతున్నాం మేము చేస్తున్న ప్రార్థన మీరు ఆలోచించమని అయ్యా తండ్రి నిర్శించిపోయి ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ప్రభా ప్రయాసడుతున్న ఆత్మలకొచ్చే ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి నేను మా దేశం రాష్ట్రం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ప్రపంచంలో ఉన్న సంఘం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావితండి నీ రాకపోతే అయ్యా తండ్రి నేను సిద్ధపడిన వారమే తండ్రి నేను తండ్రి సివిలియన్ మొహంగా తల్లి నేను ఎదుర్కోవడానికి ఇటు కృపను సంఘాన్ని సిద్ధపరచండి అయా తండ్రి నేను మీ సేవకుల్ని తండ్రి నేను తండ్రి ఉద్యోగపరచండి తండ్రి సంఘాన్ని ప్రభావ ఏ రకంగా ఉపసిద్ధపరచారా ఉపవాసం ద్వారా తండ్రికి సహాయం చేయండి ప్రభావ ఉపవాసం ఉండలేకపోతున్నాం అయా నేను మీరు సహాయం చేయండి ప్రభావ ఇంటి చేయడానికి చూపించండి ప్రభావ సహాయం చేయండి సేపు ప్రార్థనలు జరపడానికి అయ్యా ఆయన ప్రభావితం ఆత్మ కోసం మొరకట్టేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వ సహాయం చేశాన్ని ప్రభావ చుట్టుపక్కల ప్రభావ శత్రు దేశాలు తండ్రి ఆయన చూసి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రు దేశాలు కాదు వాళ్ళు అయ్యా తండ్రి ఆయన వాళ్ళు మా పొరుగు దేశాలుగా ఉన్నారు కానీ ఈ రోజు తండ్రి వాళ్ళు శత్రు దేశాలుగా మారిపోయారు ప్రభావ ప్రతి ఒక్కరితోటి ఏదో ఒక కొట్లాట ప్రతి ఒక్కరితో సమాధానం లేని ఒక భయంకరమైన ఒక స్థితి అయ్యాన్ని ప్రభావితం అన్నింటి తప్పించి ప్రార్థిస్తున్నాం ప్రభాతం తప్పించండి అయ్యాతని సమాధానం ఉండటానికి సేవకులు ఈ బిడ్డలు ఏముంటాండి నేను సమాధానంగా జీవించడానికి లోకంలో అయ్యా మా నాయకుడి కోసం ప్రార్థిస్తున్నాము కుదురగేసే నిర్ణయాలు తప్పించమని అవరండి తొందరపడి ప్రభాతం భయంకరమైన డబ్బులు ఖర్చు నుంచి అయ్యా తండ్రి విమానాలు తెప్పించుకొని బాంబులు తెప్పించుకొని అయ్యా తండ్రి అయినా వారు చేస్తున్న ప్రతి తండ్రి తండ్రి ఫిర్యాని ప్రభా తండ్రి మీరు ఉన్నారు అయ్యా తండ్రి సహాయం చేయండి వాళ్ళతో మీరే మాట్లాడండి మీకు సహాయం చేసి ఈ సమయంలో ప్రభా నేను వాళ్ళ కూజల కోసం ప్రార్థిస్తున్నాను ఉద్యోగాలు పోయి ఎక్కడ కాలు సమలుపుతున్నాను బిడ్డల కోసం ఒక్కొక్కని ప్రభావం నేను ఉద్యోగాలు లేక తండ్రి ప్రభావ తండ్రి తండ్రి కంపెనీస్ మోసపడిపోయి ప్రభాతం అలాంటి పరిస్థితులు ఉన్న బిడ్డలు ప్రభాతండ్రి అనేక ప్రభావ తండ్రి రకరకాలుగా శాలరీ హాఫ్ సాలరీ తీసుకునే వాళ్ళుగా ఉన్నారు తండ్రి కాలుభాగం శాలరీ తీసుకునే వాళ్ళుగా ఉన్నారు ఎన్నో రకాలుగా తండ్రి ప్రభావ తండ్రి వాళ్ళకి రావాల్సింది రాకుండా ఆర్థిక పరిస్థితిని తర్వాత పరిస్థితులు అలాంటి నిర్ణయాలు తీసుకునే వారిగా ఉన్నారు ప్రభావం వరదల్లో ఉండికి పోతున్న బాంబే కోసం ప్రార్థిస్తున్నాం బాంబేలో అన్ని పెద్దలు తల్లి నిశావకుల కోసం ప్రార్థిస్తున్నారు ప్రభావం అనేక ప్రాంతాల ప్రభా అక్కడ కాలశ్రమల ప్రభావం కాల పరిస్థితుల నుంచి అక్కడ అక్కడ జరిగిన ప్రభావం బ్లాస్ట్ అక్కడ బ్లాస్ట్ అయింది ఏదైతే కంపెనీలో కెమికల్ తండ్రి అక్కడ ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం అక్కడ వాళ్ళని ఆపం చేస్తుంది ఈ నామకల్ని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం మీ సేవకుల కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి కోవిడ్ తోటి బాధపడుతున్నా తండ్రి హాస్పిటల్ కోసం మీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం డాక్టర్ కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా సహాయం ఆత్మల కోసం ప్రార్థిస్తూ అయ్యా కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నారు అయ్యా పట్టికప్పుడు వాళ్ళు వ్యతిరేకించి ఉండొచ్చు ఉండొచ్చు అయ్యా తండ్రి ఒకసారి వాళ్ళని వైపు చూసినప్పుడు అయా మనసు కనించనీ ఆశం చేసుకోమని అన్నప్పుడు అయాత్రం చేసుకో వాళ్ళని దయ చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావిత సహాయం చేసినట్టు నుంచి ప్రోప్ చూపించమని తల్లి ప్రభావం ప్రాధాన్ సమయాన్ని దీవెనికరంగా చేయమని అయా తల్లి అనే కలిపి తీసుకురావడానికి సహాయం చేయండి తల్లి ప్రభావ నేను విరామం కోసం ప్రార్థిస్తున్నాను కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ వాళ్ళ జీవితాన్ని మార్చండి వాళ్ళ కుటుంబ జీవితాన్ని మార్చండి అవి అతని గొప్ప కాయలు చేయాలని వాళ్ళని తొలగించే వారంగా చేయండి ప్రాబ్ మీరు సహాయం చేయండి తల ఇదిగా బాగుంది ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం సహాయం చేయండి ఈ ఉద్దేశం సంపూర్ణ నెరవేర్చి మీరే మహింపందని ప్రార్థిస్తారు కేసుపేట బహుమైన వేడుకుంటున్నాం తండ్రి ప్రేమ కలిగిన కృపగలిగిన మ్యామ్ పేపర్లో గొప్ప తండ్రి మా గొప్ప దేవ మా సర్వమైన మా తండ్రి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు దృక్తినివాసి భూమిని బాధపీటముగాను ఆకాశము సింహాంసంగా చేసుకుని సర్వము నేను చిన్నమా గొప్పదేవ ఆకాశ మహాకాశములు పట్టచల మా తండ్రి నయన ప్రభా ఆకాశములు జానలతో కూల్చువాడా సముద్రమును గుప్పటిలో తీసుకునివాడ పర్వతమును ప్రాచులో కొలుచువాడ సర్వశక్తిమంతుడా నయన మీ యొక్క అతి పరిశుద్ధమైన పాదం వచ్చినందుకు హాస్యకు నాయన మరి ఒక రోజు మరి ఉదయకాల సమయం తండ్రి మేమందరము నీ ప్రియ కుమారుడు మా ప్రభున క్రీస్తు శ్రేష్టమైన నామమ్మన తండ్రి ఉన్నతమైన నామమ్న బలమైన నామమ్మన మీ పాదం చెందుకు మా దేవ మా తండ్రి ఇంతవరకు ప్రభావ మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచారు మీకు స్తోత్రము తండ్రి ఆయన ప్రభా మీ అందే మేము ప్రభా ఉనికిని చలనాన్ని కలిగి ఉన్నాం తండ్రి మీకు స్థుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రవాహ నాయన మీ సన్నిధిలో తండ్రి సంతోషము కలదు మీ సన్నిధిలో మీకుడి చేతిలో నిత్య సుఖములు కలదు ప్రభా తండ్రి స్తోత్రం మా తండ్రి మీ సన్నిధికి మమ్మల్ని స్తోత్రం మా మధ్య మీరున్నందుకు స్థుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నారు మా దేవా మా తండ్రి మా ప్రార్థనను ఆలకించేవాడు మా మొరను వినేవాడు మా విన్నపములు విజ్ఞాపులు ఎడల తండ్రి చెవు ప్రభా ఉంచేవాడు తండ్రి విస్తృతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన గడిచిన దినాల్లో జరిగిన ప్రార్థనలకు మీరు జవాబిచ్చినందుకు స్తోత్రం ప్రభా నైనా ప్రభా మా ప్రార్థనలన్నీ కూడా తూపంలాగా ప్రభు మీ సన్నిధికి తండ్రి మా గొప్ప దేవుడవు ప్రభ ప్రార్థనకు మా ఉప్పురు కొలిపిన దేవుడు మీకు స్తోత్రముడా మా దేవ మా తండ్రి ప్రభా ఆయన ప్రభా మీరుచ్చిన రక్షణ భాగ్యమును పట్టి స్తోత్రముడు నిత్య జీవమును పట్టి స్తోత్రముడు మహిమయుక్తమైన గొప్ప నిరీక్షను పట్టి స్తోత్రముడు ఆయన మా దేవ లోకముల తండ్రి ధనులను రాజులను జ్ఞానులను పిలవలేదు కాని ప్రభా ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని బుద్ధిహీనం అజ్ఞానం ఎన్నిక లేని వారు ఎటు యోగ్యత లేని వారు మమ్మల్ని ఎన్నుకున్నారు ఏర్పరచుకున్నారు ప్రత్యేకపరచుకున్నారు ప్రభావిత స్తోత్రం ఆయన మీరే మమ్మల్ని బలపరిచే స్థిరపరిచి నడిపించాల్సింది ప్రార్థిస్తున్నారు మమ్మల్ని విమోచించడానికి నాయన మీరు చెల్లించిన క్రయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నారు ఎంత గొప్ప సులభ కార్యం నాయన మీ ఏక కుమారుని మా కొరకు బలిగా అర్పించారు తండ్రి స్తోత్రము ఆయన రక్తమును బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నారు ఆ రక్తం వల్లే నాయన మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నారు స్తోత్రములు మా తండ్రి మా దేవాలో మీరు ప్రారంభించినంత గొప్ప కార్యమును బట్టి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నా నిత్యకార్యము బలమైన కార్యం లోతైన కార్యము ఆత్మీయ కార్యం పరసంబంధమైన కార్యం స్తోత్రము అంతేకాకుండా విషయంలో నాయన ప్రభావి ప్రియ కుమారుని అందు ప్రతి విధమైన ఆశీర్వాదం మాపై కుమరించినందుకు స్తోత్రం మా దేవ మా తండ్రి ఇదిగో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ఆయన సహాయం చేయండి కరోనా ప్రభా భయంకరంగా విజృంభిస్తుంది అనేక మంది దీన్ని బారిన పడుతున్నారు అనేక మంది చనిపోతున్నారు భయంకరంగా వ్యాపిస్తుంది ప్రభా సహాయం చేయండి ఆయన దీని మీరు మాత్రమే అపగలరు ప్రభా ఇది మీ శక్తి ద్వారానే సాధ్యం మీ వైపే చూస్తున్నాం తండ్రి కరుణించినప్పుడు చూపించండి మమ్మల్ని క్షమించండి మా యొక్క నిర్లక్ష్యాన్ని క్షమించండి ప్రార్థన లేమని క్షమించండి ప్రభా సంఘాలను క్షమించండి తండ్రి ప్రభా ఆయన మేము చేయాల్సినంత పని చేయలేదు ప్రభావ అందుకనే ప్రభా ఈ రోజు ఇది పరిస్థితి సహాయం చేయండి మా దేవ మా తండ్రి దీని బారిన పడిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటు ప్రభు వారిని ముట్టండి స్వస్థపరచండి వారి ఇమ్యూనిటీని పెంచండి ప్రభు లంగ్స్ కెపాసిటీని పెంచండి తండ్రి ప్రభుత్వ జ్ఞాపకం చేసుకుని ప్రభావ డాక్టర్స్ నర్సెస్ ఎవరైతే ప్రయాస పడుతున్నారో ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభు వారిని బలపరచండి ప్రభు అదే విధంగా రాజకీయ నాయకులకు పాలకులకు అధికారులకు కావలసిన జ్ఞానము దయచేయండి వారు ఎంతో శ్రద్ధగా ప్రభు దీని విషయం అయితే తండ్రి వారు చర్యలు తీసుకున్న వారు నా సహాయం చేయండి మా తండ్రి మా దేవ అదేవిధంగా దీని వల్ల ప్రభా కలిగినటువంటి తండ్రి భయంకరమైన స్థితి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆర్థిక అస్తవ్యస్తత గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి చిరు వ్యాపారులు కంపెనీలు తండ్రి అనేకమూతో పడ్డే సహాయం చేయడం ఆయన అనేక మంది ఒడ్డున పడ్డారు ప్రభు సహాయం చేయండి యన తండ్రి ఎవరు కూడా ప్రభా నాయన తండ్రి ఈ సమయంలో ప్రభా ప్రశాంతంగా లేరు నాయన తండ్రి సహాయం చేయండి మీ సమాధానం మాకు దయచేయండి ప్రభా మీ శాంతిని మాకు దయచేయండి తండ్రి ప్రభా మీ మేము నిలకడగా ఉండటానికి సహాయం చేయండి మా దేవ కర్ణించుకోపు చూపించి పరిస్థితులన్నీ సరిచేయవలసింది కనుకుంటున్నాం నాయన ప్రభా ఈ సమయంలో ప్రభా ఆ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ రైతుల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి రైతులకు అందవలసిన ప్రభా సీడ్స్ ఆ తర్వాత పెస్టిసైడ్స్ తర్వాత ప్రభా అదే విధంగా ఈ యొక్క ఎరువులు ఇవన్నీ అందలేదని బొబ్బా తెలుస్తుంది తండ్రి సహాయం చేయండి ఇతర రాష్ట్రాల రావాలని కానీ అక్కడ లేబరర్స్ రావట్లేదని తెలుస్తుంది బొబ్బా సహాయం చేయండి అదే విధంగా ప్రభా కులంలో కూడా తండ్రి అయితే వ్యవసాయ కూలీలు దొరకట్లేదని తెలుస్తుంది తండ్రి సహాయం చేయండి ఎవరు రావటం లేదని తెలుస్తుంది ప్రభా రాబో దినాల్లో ప్రభా కరువు సమస్య ప్రభా నైనా తండ్రి భయంకరమైన కరువు రానే ఉంటుంది సహాయం చేయండి మా తండ్రి పరిస్థితుల దృష్ట్యా మీరే సరిచేయవలసిందిగా పెడుకుంటున్నా మా తండ్రి చూపించండి విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆయన తండ్రి స్టూడెంట్స్ అందరు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా బాబా డౌన్ అయి ఉండగా అయినా మీరు దాన్ని బాబా నైనా తండ్రి ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు కానీ పబ్బా అవి సరిగ్గా కాంపాక్ట్ గా నడపలేకపోతున్నారు బాబా సహాయం చేయండి టెక్నాలజీని ఉపయోగించలేకపోతున్నారు బాబా సహాయం చేయండి తండ్రి మీరే కావాల్సిన సహాయం చేయాల్సిందే పెడుకుంటూ తండ్రి నైనా నడిపించవలసిందే పేడుకుంటున్నారు మా దేవ మా సహాయం చేయండి ముఖ్యంగా నాయన ఈ సమయంలో ఆయన ప్రభావ అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆ యొక్క పెద్ద జ్ఞాపకం చేసుకోండి తండ్రి కిడ్నీస్ ముట్టండి స్వస్థపరచండి కిడ్నీస్ లో ప్రభావ ఉన్నటువంటి సమస్యను తొలగించండి నాయన ప్రభావ వాటిని రివైవ్ చేయండి తండ్రి వాటిలో మీ జీవం పోయండి ప్రభావ వాళ్ళు తిరిగి ఫంక్షన్ అవలాగా సహాయం చేయండి ప్రతి దాన్ని అన్నింటినీ బుట్టి ప్రభా స్వస్థపరచండి తండ్రి సహాయం చేయండి మా దేవ తండ్రి ప్రభా బిడ్డకు చూపు దేయండి బిడ్డను బలపరచండి తండ్రి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుని ప్రభా సహాయం చేయండి మా దేవ కూడా బలపరచండి ప్రభా కుంగారం లే పండితుంటున్నాయి లేకువ నీవేనాయ తండ్రికి సహాయం చేయండి అదేవిధంగా ప్రభా పెద్ద జాషు అన్న జాజవాళ్ళు ఎవరిని బుట్టి స్వస్థపరచండి బాబా ఆయన బిడ్డ మీ జ్ఞానమంది కృపడానికి సహాయం చేయి కృష్ణ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన ఆరోగ్యం స్వస్థతమం కృపడానికి సహాయం చేయి కమలమ్మను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి స్వస్థపరచండి బా ఆయన అదే విధంగా తండ్రి అభిమాం గురించి ప్రార్థిస్తు క్లాట్స్ నుండి బాబా విడుదల దండి స్ట్రోక్ నుండి విడుదల దయచండి బలపరచండి డాల్ని కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించండి అదే విధంగా తండ్రి ఇంకా ఎవరైతే ఉన్నారో అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ బాధందరినీ బలపరచండి అనారోగ్య సంస్థ బాధపడుతున్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ బాగా సహాయం చేయండి అదేవిధంగా ప్రభా నాయన ఈ సమయంలో తండ్రి యొక్క సంఘ ఆరాధన గురించి కూడా ప్రార్థిస్తున్నాం ఈ ఆరాధనకి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభా ఆరాధన కొనసాగలేక సహాయం చేయండి ప్రభా ఎటువంటి కేసెస్ మీ సంఘాల్లో రాకుండా సహాయం చేయండి ప్రభావ తండ్రి తెలుగుగా వివేచనతో జ్ఞానంతో సంఘాలు నడపటానికి సహాయం చేయండి ఆ జ్ఞానం గా ప్రభుత్వ బిహేవ్ చేయకుండా తండ్రి ఆ యొక్క అన్ని రూల్స్ పాటిస్తూ ఆయన చేయటానికి సహాయండి అదేవిధంగా ప్రభు నాయన తండ్రి ఈ యొక్క సమయంలో ప్రభుత్వ స్వార్థీకరణ గురించి ప్రార్థిస్తూ భారతదేశం అంతా కూడా నాయన ఈ స్వార్థ ప్రకటింపులాడలా సహాయండి మా దేవ ఎంతో భయంకరమైన విగ్రహాల ప్రభానాయన పాలకులే తండ్రి విగ్రహాల ముందు ప్రభానయన వారు ప్రభా మోకరిల్లుతూ తండ్రి సెక్యులరిజం గురించి చెప్తున్నారు ప్రభా సహాయం చేయడాయినా తండ్రి ప్రభా భయంకరమైన స్థితి భారతదేశాన్ని మొత్తము హిందూ దేశంగా మార్చాలని ప్రభా హిందులన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి తండ్రి సహాయం చేయండి ప్రభా మీరు సర్వశక్తి పొందుదు మీ ఇందు ఈ ఆయుధం వరదకు వ్యతిరేకంగా తండ్రి సహాయం చేయండి ఆయన వారి యొక్క ప్రతి పన్నాగమును ప్రతి ఎత్తుగడను ప్రభావ నాశనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా ప్రభా నాయన తండ్రి మా యొక్క భారతదేశంలో ఆయన వాక్యము ప్రవేశించడానికి సహాయం చేయండి ప్రభా అన్ని గ్రామాలకు వెళ్లి ప్రభావ ప్రజల హృదయాన్ని తట్టునట్టుగా సహాయం చేయండి ప్రభా నాయన ఇంకరేమైన స్టేట్స్ లో పని చేస్తున్నాం మీ గుడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని స్వార్థికులను జ్ఞాపకం చేసుకుని ప్రభు వారిని అందరిని దర్శించి వాళ్ళని బలపరచండి తండ్రి వారు చేస్తున్న దీవించి ఆశీర్వించండి ప్రభావ ఫలభాతంగా చేయవలసిందిగా వాడుకుంటున్నాం ఆ తండ్రి మీకు స్తోత్రంలో ప్రభా నయన మేము కూడా ప్రభా మీ స్వార్థలో ఈ దినాలు ఎలా చేయాలో ఈ విషయాన్ని మాకు నేర్పించవలసిందిగా వాడుకుంటున్నాం సహాయం చేయండి ఈమెయిల్స్ వాట్సాప్ మరియు మెసేజెస్ ద్వారా జరుగుతున్న స్వార్తను ప్రభా దీవించి ఆశీర్దించండి బలపరచం తండ్రి ప్రభానైనా మా దేశం జ్ఞాపకం చేసుకుని పెట్టుకుంటున్నారు తండ్రి కరణించి గుర్తు చూపించండి ప్రభావ మేమందరము ఆన్లైన్ లో కూడా ప్రార్థించడానికి వచ్చిన సమయాన్ని బట్టి స్తోత్ర చెల్లించుకుంటూ వచ్చిన సహోదరులందరినీ బట్టి స్తోత్రం చెల్లిస్తూ రాలేని వారి విషయమై ప్రార్థిస్తున్న సహాయం చేయండి ప్రభుత్వ తండ్రి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ధ్యానం గ్రంథ కూడా ప్రభా మా హృదయంలో నాటబడినట్లుగా దాంట్లో ఉన్న సత్యాలు దాంట్లోన్న మర్మాలు ప్రభా లోతైన మర్మాలు తండ్రి అవి ఎంతో లోత నేనైనా మిక్స్తోత్రు కానీ ప్రభా అన్న తండ్రి ఇప్పుడు అనుమతించబడినవి అని తండ్రి మీరు చెప్పినట్లుగా ప్రభా మీ శిష్యులతో తండ్రి అవి ఎవరెవరికో మరుగు చేయమన్నా కానీ చిన్న పిల్లలకు అవి వెల్లడి చేయబడి అని చెప్పింది ప్రభావి వాక్యం స్తోత్రుడు ఆయన మా దేవ మా తండ్రి దీన్ని విధంగా ప్రభా ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయం చేసి నడిపించాల్సిందిగా ప్రార్థిస్తుంటారు ప్రభా ఈ యొక్క తండ్రి హృదయకాల ప్రార్థన కూడికి మీరే దీవించి ఆశీర్వదించాల్సింది వేడుకుంటూ ప్రభా మా యొక్క ప్రతి ప్రార్థన మీ అద్దరికొచ్చిందని నమ్ముతూ తండ్రి మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు మారక్షకు ఏసుకురిస్తున్నామ అడిగి వేడుకొని చూబ్రతలాడుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి హలో విజయ విజయ గారు ఉన్నారండి సార్ నెక్స్ట్ సార్ భాస్కర్ సార్ ముఖ్యమంత్రి అంటే ప్రేమ కలిగిన పెన్ రాజ్ నేను సార్ ఆలోచిస్తూ ఎండేంద్రేందర ప్రేమ ప్రేమ కలిసి వైద్యుడు ప్రేమ కృపా అయ్యా తండ్రి అయ్యా ప్రేంగులకి తండ్రిది కాలంలో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ అందరినీ మీ పాస తీసుకొచ్చి ఒకయని కొందేవా ప్రేంగులకి తండ్రి మేంగులు గని రాజా ఉటివారం తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం కృపణం గడించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ప్రేంగులకి రాజా నెగల మధ్య మాకు అనుగ్రహిస్తూ వస్తున్నటువంటి ఎక్కువ కృపకాయ అనేక లక్షల మంది చనిపోతుండగా అనేక లక్షల మంది వ్యాధిగ్రస్తులు అవుతుండగా సహాయం చేయండి ఈ కృపను అనుగ్రహించండి మీరు మమ్మల్ని అందరినీ మా జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి కృపకాయ అయ్యాసనానికి ఆ యొక్క ప్రేమకై మీ కొందను ఆచరించుకుంటున్నాను తండ్రి స్థాయించే చర్య వచ్చిన ప్రతిపిడ్డకై మీ కొందను ఆచరించుకుంటున్నాను దేవ ప్రేమి కలిగిన రజాంగలిగిన తండ్రి వృద్ధిపెడుతున్నటువంటి వాక్యంకే మీ కొందనాలు అయ్యా ఏ గుంపులో మేము ఉన్నాము తండ్రి అచ్చారు చేసుకోవటానికి దేవ ఆక్రమ పరచుకోవటానికి మీ ఇంకా బీరు ఎదగటానికి అయ్యా నమ్మకం ఏంటంటే మీ శక్తిని మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేంగులకి నీరాజా మహింగులకి ఎంత అన్నీ తెలిసి నాకు సార్లు పడిపోయేవారుగా ఉంటుందా అయ్యా మీ యొక్క కృపను మీ యొక్క దయని వేడుతుండగా సహాయం చేయండి అయ్యా కర్ణించండి సరిదిద్దండి తండ్రి సహాయం చేయండి అయ్యా నమ్మకం అయితే తండ్రి తను నిలబడి ఉన్న వాళ్ళు తలచుకుని వాటి పడిపోకుండా చూసుకుని వాళ్ళని జీవితం మా జీవితంలో ఉండటానికి సరిచూసుకునే వారంగా ఉండటానికి అయ్యా నమ్మకం ఏంటండ్రి క్రమ పరుచుకునే వారంగా ఉండటానికి అయ్యా నమ్మకమైన తండ్రి నిత్యము మాక్యం మా హృదయాల్లో ఉంటాయి ఎక్కడికి నన్ను ప్రేమ ప్రార్థిస్తున్నాను తండ్రి నమ్మకం అయింది ఏమో ఆ ప్రేమ కలిగి అంటే స్తోత్రాలు ఆ జీవితాల్లో భూమి నాదేయబడుకు అనిపే మా ఇల్లు కలిగినటువంటి ఉద్దేశాలు ప్రతి ఒక్క జీవితాల్లో కలిగినటువంటి ఆ తలంపులు ఆ యొక్క తండ్రి ఆ యొక్క మంచితనానికే అయ్యా ఆ యొక్క మంచికి అయ్యా తండ్రి ప్రింగుల గిండరాజాగలిగిన తండ్రి ఇటు వాడిని పనికి మైన తండ్రి నన్ను కూడా మీరు ప్రేమించి పాల్ యొక్క పాలు పంపులకి మీకు తండ్రి ప్రియం గల తండ్రి వైపు చూస్తున్నాను తండ్రి కృపణ అనుగ్రహించండి సహాయం చేయండి అయ్యా అయ్యా కృపను అనుగ్రహించండి తండ్రి ఎంతమంది ఆహారం లేక బాధపడుతున్నారో తండ్రి మీకు ఎత్తు పట్టుకుంటున్నాను తండ్రి కడుపు ప్రజల తండ్రి అయ్యా నమ్మకం ఎంత్రి మురికివాడల్లోనూ అయ్యా మారుమూల గ్రామాల్లోనూ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అయ్యా వ్యవసాయ కూలీలు పారిశ్రామిక కూలీలు కార్మికులు మీ ప్రాసన్యతలు ఇద్దపంటున్నా అంత్రి కృపను ఉదయం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రింగులు గిన్నరాజా ప్రింగళంతేండి ఎక్కుమ లేదేవా నీ చూస్తున్నా అంతే కృపను కోరుకుంటున్నా నమ్మకమైందేవా ప్రేమి తండ్రి నడిపించండి సహాయండి తండ్రి నా దేశం గురించి అయ్యా నాయకులు అధికారులు మీ పాశన్నాను తండ్రి అయ్యా విగ్రహారాధన చేసిందేవా జ్ఞాపకం చేసుకోండి విగ్రహారాధన ప్రబలతోండగా అయ్యా మీ పాస్థనిధిలో అటు శక్తులను అటు నాయకులని అటు మీ పాశ నిర్పిస్తుండగా మీ అధికారం కిందకి యొక్క ప్రభుత్వం కిందకిస్తుండగా సాధారణకారు శక్తిని చేస్తున్నామంలో ంధిస్తున్నాం తండ్రి కృపను గ్రహించండి అయ్యా నమ్మకం ఏం తండ్రి పోత విస్తారంగా ఉంది దేవా నమ్మకం ఏం తండ్రి మీరు తండ్రి వారిని లేపమని అనేకులు సువార్థకులను బోధకులను చారికులను లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి టెంగుళిన రాజా అనేక కోట్ల మంది ఇంకను వాక్యం ఎరుగుతూనే ఉన్నారు దేవా మరి జీవితాల్లో ఇంకా కార్యం జరుగుతున్నాయి తండ్రి అయ్యాశలు మీరు చూపిన కృప ఆ దేవ ఈ ఆకృప్ చేసుకోమని ఎవరు నశించుకోవటం మీకు ఇష్టం లేదు కాబట్టి అయ్యా ఆకృపణను గురించి మనం ప్రార్థిస్తాను దేవ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం చేసినటువంటి సేవను ఆలయ ప్రాంతంలో జరిగినటువంటి సేవ దేవ అంటే ఇంకా మరటి ప్రాంతంలో జరిగినటువంటి సేవను విన్న ప్రతి హృదయాన్ని స్వీకరించినటువంటి ప్రతి హృదయాన్ని బాధ్యనది లేదు పుట్టుకుంటుండగా అయ్యాలో తె కార్యం జరగడానికి శత్రువారి జీవితాలను మోసం చేయకుండా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రేంకులగిన రాజా మా ఇంకొకలిగింత్రి ఈ యొక్క సమయంలో దేవ ఈ వైపు చూస్తున్నారు తండ్రి మా యొక్క కుటుంబాలని మా యొక్క జీవితాలని దేవ నమ్మకం ఎంత్రి మీరు ప్రేమించి దేవ ఆరెకుల చాటును కాపాడుతూ వస్తున్నటువంటి కృపకైని కొందరు ఆశ్చర్యించుకుంటున్నారు తండ్రి ఈ తెగుల మధ్యలో మీకు మరపెడుతున్నారు తండ్రి యా నమ్మకం ఏంటండి అధిక్రస్తులు మరణశీల్లో ఉన్న వారిని మీ పాసి చేతి పట్టుకుంటుండగా కృపను అనుగ్రహించండి సంధించండి దేవా యశ్ ప్రభు నిజమైన దేవుడు అని గ్రహించడానికి కృపను అనుగ్రహించండి ప్రియంగలిగిన రాజా మహింగలిగి ఎంతండి అయ్యా నేను కృపను కోరుకుంటున్నాను అయ్యానే అదే వేడుకుంటున్నాను అంతే సహాయం చేయండి కృపణ అనుగ్రహించండి దేవా ప్రియంగులు ఎంత మీరే నడిపిస్తారని మీ పాదాలు పట్టుకుంటున్నా మీ కృపను కోరుకుంటున్నా దేవ సహాయం చేయండి ప్రేంగులిగిన రాజా మీ కలిగిన తండ్రి ఎంత అయినా నమ్మకమైన తేడు ఎంత అయినా తండ్రి అయ్యా మీ దయకాయ మీ కృపిక ఏమి పొందనాలు మీకు మంచితనానికి ప్రేమకై మీ పొందాల తండ్రి దేవా ప్రేంగులని తండ్రి మా మధ్యలో ఉన్నటువంటి వ్యాధి గ్రస్తుల్ని మీ పాసీపట్టుకుంటున్నాను తండ్రి దేవా ప్రార్థనలు వింటూ వస్తున్నారు తండ్రి అయ్యా అందులకై మీ కొందనాలు మీ పాదాలు స్తోత్రాలు జవాబులకి స్వస్థపరిచిన విధానానికి కొందనాలు తండ్రి దేవసేన లేక పట్టుకుంటు కృప్ను అనుకరించండి అయ్యా కుటుంబాన్ని కుటుంబ సాక్ష్యాన్ని అయ్యా మీ పెట్టు సహాయం చేయి మన ప్రార్థిస్తున్నాను తండ్రి పెంగుల గినరాజా ఎంగులిగిం తండ్రి నడిపించండి కృప్ను అనుకరించండి సహాయం చేయండి దేవా పెంగులు కాపులా మీ భద్రత చూస్తున్నా తండ్రి ఎంతమంది అయితే అయ్యా ప్రార్థనా వస్తరినారు ఇటువంటి వారే పాశాన్ని పెట్టుకుంటుండగా కృష్ణండి సహాయం చేయండి ముగలిగిన రాజాగలిగిన తండ్రి వివిధ ప్రాంతాల్లో నమ్మకమైన దేవ వివిధ మాధ్యమాల ద్వారా అభివృద్ధి పడుతున్నటువంటి వాక్యాన్ని బోగ్గా ఫలించలాగానే సహాయం చేయండి ముప్పగా నూరు అంతులుగా ఫలించడానికి ఆత్మ ప్రబలటానికి అయ్యా అనేకులు మీ వైపు తిరగడానికి సాయం చేయండి సాదానందామలు బంధిస్తున్నాం నమ్మకం అయిందేవా టెంగిలతో తండ్రి యొక్క సమయం లేదేవా ఎంతమంది అయితే విశ్వాసులు విశ్వాస కుటుంబాలు అయ్యా చర్యలోను బంధకాలలోనూ నమ్మకం అయితే అండి మీ నామము కొరకై ఏం చెప్పు పెడుతున్నారు నిలబడుతున్నారు వీటి కుటుంబాలని మీ పాస్త నిద్రైతే పెట్టుకుంటున్నా దేవ కృపను అనుగ్రహించండి ఆదరించండి దేవ అయ్యాహారసిద్ధమైన దాన్ని జ్ఞాపకం చేసుకోవని అయ్యాహారి యొక్క నమ్మకం ఏంటంటే జీవితాలు ఇట్లా మీ కృపను మీకు దయపూర్తుండగా సహాయం చేయండి అనేకులు వారి యొక్క జీవితాలను బట్టి రక్షించడానికి కృపను అనుగ్రహించండి వెంగులకి రాజా యొక్క సమయంలో తండ్రి ఏమన్న జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా సమకూర్చండి కృపను అనుగ్రహించండి నామకర్త క్రైస్త కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ సమకూర్చుండి అయ్యా కృపణను గురించి మనం ప్రార్థిస్తున్నాం అంత దినాల్లో తండ్రి అబుద్ధ బోధకులు అనేకలు తండ్రి అయ్యా సంఘాలని సంఘ దేవా అసత్యమైనటువంటి వాక్యం ఒకటి అసత్యమైన విషయాలను బోధిస్తుండగా అటు హృదయాలని మార్చండి సత్య బోధన దేవ సంఘ సభ్యులున్నారు అక్కడ పురో సిద్ధపరిచేవారుగా ఉంటాడు నమ్మకం ఏందేవా ప్రింగుల తండ్రి మీకు సమయంలో నీ వైపు చూస్తున్నా మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి అయ్యా ఇమెయిల్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్లు జ్ఞాపకం చేసుకోండి కృపను మా పని ద్వారాలు తెరవమని అయ్యామలు వాడుకోమని ఈ దగ్గరలో కూడా మీరు పనిచేయటానికి అయ్యా మీ రాజ్య విస్తరణ కొరకు మీ యొక్క పనిలో ఉండేవారంగా అయా పాలు పంపులు కలిగి ఉండేవారంగా సహ పనివారంగా ఉండటానికి ఇప్పుడు అనుగ్రహించమని మమ్మల్ని అందరూ పాసేపెట్టుకుంటూ దేవా బలహీనం చేతకాని వారు నప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చి ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలు వేడుకొంచున్నాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరిలోక తండ్రి ఏసయ మీ నామానికి ఎంతో ఉంది నాలుగు స్తోత్రాలు దిగో ప్రభా అత నాలుగు మాసాల నాలుగు నెలల నుంచి ప్రభా అయా మీ పాదాన్నిలో కూర్చోని అయా అలిసిపోక విసిగిపోక ప్రభా అయ్యా మీ దగ్గర కూర్చొని నేర్చుకుంటానికి ప్రభా మీ ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి ధన్యతను బట్టి మీకు ఎంతో అందరాలను ప్రాంతీ ప్రభా ఇదిగో నాయన ఇప్పటి వరకు నేర్చుకున్న అన్నింటిలో ప్రభా అన్నాము ఏదో అయిపోయింది అనే విధంగా కాకుండా ప్రభా దాన్ని ప్రభా ప్రాక్టికల్ గా నాయన దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రభావి కావాల్సినటువంటి ధైర్యాన్ని ఆధారాన్ని మీరు అనుగ్రహించండి జీవితాన్ని ప్రభావిత మాదిరికరంగా లేనప్పుడు ప్రభా అయా అది మీకు కూడా అంగీకారంగా కానట్టే ప్రభా అయా బుద్ధి లేని కనికల వల్లే ఉండకుండా తండ్రి బుద్ధి ఉండడానికి అయా ప్రభా మీ ఆజ్ఞలను గైకొనడానికి మీ లేఖనాల ప్రకారం ప్రభా జీవించడానికి అయ్యా మమ్మల్ని ప్రతి దిన ప్రభా సి నిలబెట్టుకోనండి తలపికుండా ప్రభా గులాగా మమ్మల్ని తీర్చిది జనదేవానికిన్నారు ప్రభా చిట్టు చివరి ఆఖరి రోజుల్లో ఉండగా తండ్రి అయ్యా సంపూర్ణంగా ప్రభా మేము మీకు సమర్పించుకోవడానికి అయ్యా మీ కుటుంబాన్ని గ్రహించింది ఎందుకంటే ప్రభా అనేక రకాలుగా ప్రభా మీరు ఫలిత వేస్తున్నారు ప్రభా మరి మీ త్రాసులో తూస్తున్నారు ప్రభా అయా మీ చేతలో ప్రభా అయ్యా మరి మీరు మీ చేత లో నుంచి ప్రభా అయ్యా మీరు నాణ్యమైనటువంటి కోసం ప్రభా మీరు మరి ఆ పోస్తున్నారు తండ్రి అలాంటి సమయంలో ప్రభా అయ్యా మేము మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండి ప్రభా అయ్యా మంచి ఫలాలు ఇచ్చేవారిలాగా ఉండడానికి కుటుంబాలు గ్రహించండి ప్రభా మాకే కాదు కానీ ప్రభా మరి ఎవరెవరైతే మీ మీద ఆశపడ్డారు ప్రభా ఎవరెవరైతే ప్రభా అయా మీ పాత సన్నిధిపోతున్నారు అయా ఎవరైతే నమ్మి బాప్తీష్ తీసుకున్నారు ప్రభా అయా మారు మనసుకు తగినటువంటి ఫలాల్ని మారు మనసు తగినటువంటి జీవితాన్ని జీవించడానికి అటు కుటుంబాల గురించింది ఎందుకంటే ప్రభా అయా ఆ దినం నందు ప్రభా జారిపోతే ప్రభా అయా మేము మీ లేకపోతే ప్రభా అయా మేము మరి ఈ ప్రార్థన చేసి అయాన్ని ఆరాధించి అయా రోజు వ్యర్థమైపోకుండా ప్రభా ఉండటానికి यह रोजे मम्मी सरी चेहरी प्रभा मर मे तो मे उड़ेला जीव किरीटाचे बहुमान प्रभा मम्मी मैं वृत्ति मे वेडको तीन मैके ప్రభా ముఖ్యంగా ఈ ప్రకటన ధ్యానంలో ప్రభా అనేక మర్మాలను అనేక విషయాలను మీరు బయలుపరుస్తున్నారు ప్రభా వాటిని అర్థం చేసుకుని అయ్యా వాటిని ఇంకా ఈజీగా అర్థం చేసుకునే విధంగా ప్రభా అనేకులకి చెప్పే మార్గాన్ని అటువంటి ఆలోచనలు మీరు మాతో ఉంచమని అయ్యా ప్రాపర్ గా వీటిని అర్థం చేసుకునేటువంటి మనసును మాకు అనుగ్రహించమని ప్రాళపడుతున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు ఎంతో అందనాథ్ తండ్రి ఇదిగోనైనా ఇప్పటి వరకు ప్రభా ప్రభా అన్ని విషయాల్లో మీరు విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి అయ్యా మిడతల దండ్రి గురించి ప్రార్థించ విజయాన్ని అనుగ్రహించారు తండ్రి మీకు ఎంతో వందనారు అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ గురించి ప్రార్థన చేయగా ప్రభా వారిని సంపూర్ణ తీసుకొచ్చారు తండ్రి మీకు ఎంతో వంద తండ్రి మరి బేదలైన ప్రభా మరి యాచకుల గురించి ప్రార్థన చేయదుగా తండ్రి వారిని సురక్షితంగా ఎంతవరకు ఉంచారు వారి ఆకలి చావు గురించి గానీ వాళ్ళ కరోనా చావు గురించి గానీ ఎక్కడ ఏ పేపర్ లో గానీ ఏ సోషల్ మీడియాలో గానీ ఏ గవర్నమెంట్ దృష్టిలో గానీ లేదు ప్రభా అ కేవలం ఎంతో వారి గురించి ప్రార్థన చేయగా మీరు విని వారి పక్షాన్ని నిలబడినందుకు అయ్యా మీరు వారిని క్షేమంగా కాచి కాపాడుతున్నందుకు నీకెంతో వందనాలు తెలుస్తూ తండ్రి ముఖ్యంగా ప్రభా అం గురించి ప్రార్థన చేస్తుండగా ప్రభా సంపూర్ణమైనటువంటి వర్షాన్ని మీరు కురిపించారు తండ్రి మీకు ఎంతో వందనాలు ఇంకా ఈ సీజన్ లో మరి సాగునీటి తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభా మీరు చూడమని ప్రార్థన చేయొచ్చున్నా అండి నడిపించమని ప్రార్థన చేయొచ్చున్నా ఎవరు నష్టపోకుండా ప్రభా అ మీరు ప్రభా అయా రైతుల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో వారికి మారు మరుసని ప్రార్థన చేయొచ్చున్నా తండ్రి మీకు ఎంతో వందరాల స్తోత్రాలు ప్రభా ముఖ్యంగా ప్రభా ఎదుగునైనా మరి రాజ్యాల మీద రాజ్యాలు దేశాల మీద దేశాలు ప్రభా మరి అక్రమము విస్తరించుటండి విస్తరించుట చేత రీ అయా అనేకుల్లో ప్రేమ చల్లారి అయా ఒకే కుటుంబంలో ఒకరి మీద ఒకరు ఒకే సంఘంలో ఒకరి మీద ఒకరు ఒకే ఊర్లో ఒకరి మీద ఒకరు ఒకే మరి భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాల్లో అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మనుషులు అన్ని తెగల మధ్య ప్రభ విభేదాలు వచ్చి కొట్టుకుని ప్రభా అయా మీ నాశనవానికి దగ్గరగా ఉన్నారు తండ్రి అయ్యా ఇవన్నీ మీ లేఖనాలలో నెరవేర్చబడే దినాలు ప్రభా నిశ్చితమైతే వీటిని దూరపరిచి తప్పించి అయ్యా మరి నీ కొంతమంది రక్షించడానికి గ్రహించమని ప్రార్థించున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభావి అయ్యా మరి మారు మూల గ్రామాల్లో కొంతవరకు ప్రభా సేవ చేయాలని ఆశపడి మీరు వెళ్ళిన ప్రతి చోట ప్రభా అ మీరు ఏదో కార్యాన్ని చేశారు దేహాలు వెళ్ళగొట్టడము ప్రభా ఎవరినన్నా మరి అయ్యా మరి మీరు ఎవరితోనైనా మాట్లాడి మీ వాక్యం ద్వారా మాట్లాడి ఆకర్షించి బాప్ తీసుకు తీసుకునేలాగా ప్రభా మీరు సిద్ధపాటు చేసిన విధానాన్ని బట్టి మీకు పొందున్నారు అయ్యా ఎంత ఎంతో మీరు వెలుగులు నింపుతున్నది కొందన్నారు మరి మరి ఇంకొకసారి ప్రభా ప్రాంతాలకు వెళ్లాలని ఆశపడుతుండగా అయా నిశ్చితమైతే ప్రభావ ద్వారాలను తెరవండి తండ్రి అక్కడికి ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి మీ కృపణాలు గ్రహించండి అయ్యా ఎవరి దగ్గరికి వెళ్లాలో ఎవరికి స్వార్థ చెప్పాలో వారిని చూపించండి ఆ ప్రాంతాలకి వెళ్లడానికి అయ్యా మీరు అన్ని రకాలుగా ప్రభావిత సహకారులుగా ఉండి కేవలం మీ అమ్మాయి మద్దమై ప్రభావ మమ్మల్ని వాడుకోమని అయ్యా మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు ఎంత వంద నాకు తండ్రి ఇంకా ప్రభావితం అయితే ఈ పరిచర్లను ప్రభా ఇంకా బహుగా విస్తరించమని అయ్యా ఈ పరిచర్లకి యోనస్తుని తీసుకుంటామని అయా యమన బిడ్డల ద్వారా మీరు మాట్లాడి ప్రభా అనేక ప్రాంతాలకు ప్రభావ స్వార్థ చేయడానికి ప్రభావిన బిడ్డలు మీరు ఏర్పరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ లాక్ డౌన్ తర్వాత ప్రభా చర్చిలు చాలా మరి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటుండగా పేద పాస్టర్ లో అయినటువంటి చాలా మందిని ప్రభా మీరు ఆదరించండి కర్రను చూపించండి కర్ర కనికరించండి అయ్యా వారిపైన మీ దగ్గర హస్తానుంచండి ఆ కుటుంబాన్ని ప్రభా మీరు పోషకలుగా ఉండి అయ్యా మీరు పోషించమని ప్రార్థించున్నా తండ్రి మరి కొన్ని పెద్ద పెద్ద సంఘాలలో ప్రభా అయ్యా మరి మీ లేఖనాలు వైపు మీరు ఎప్పుడు ప్రభా మీరు చూశారు తండ్రి అయ్యా వంద గొర్రెలు ఉన్నప్పటికీ ఒక్క గొర్రె దగ్గరికి మీరు వచ్చారు తండ్రి అయ్యా అదే విధంగా ప్రభా అతి చిన్న గుంపుని ప్రక గ్రంథంలో కూడా మీరు ఏర్పరచుకున్నారు తండ్రి అయ్యా మరి ఆ చాలా విషయాల ప్రభావం చిన్న గుప్పు పట్లనే మీరు ఆసక్తి చూపించారు తండ్రి ప్రభా ఈ చర్చి ఈ చర్చి కనువిప్పు కలిగించి చర్చి కాపర్లకి కనువిప్పు కలిగించి ప్రభా అయా చిన్న చిన్న మండగా చేరిని ఆరాధించి తప్పిపోకుండా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ప్రోత్సహించుకుంటూ సంగీతంతో పాద్యాలతో పాటలతో ప్రభా అయా ఒకరినొకరు గురు కొనుక్కుంటూ పాపంలో జీవించకుండా పరిశుభ్రతలో ఉండి ప్రభా అయానికి స్వయన్ బిడ్లగా ఉండడానికి ప్రభా అన్ని సంఘాలకి అటు కృపణం జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థించున్నా తండ్రి ఈ మనవులన్నీ మీ రాజ్యంలో చేర్చుకొని ప్రతిఫలం దయచేమని ఏ సైజు జీవం కలిగి నామల్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి విజయ గారు ఉన్నారండి హలోయ నా దగ్గర డ్రాప్ అయిపోయారు సరే చంద్రశేఖర్ సార్ చక్రవర్తి మీరు మరి ఆఖర ప్రార్థన వెరెక్షన్ కూడా ఉంటుంది సార్ ఓకే భాష తర వేణాయినా ఏ రిగా సాయడం నడిపించండి మాత్రమైన ప్రత్యక్షంగా మీకు ఉద్యోగాలు భవిష్యత్వాల కన్యాశాన్ని ఆదరించండి ప్రతి ఒక్కరి సాక్షి మీరు ఆక వరుసగా పరుచుకోవాలని నామం నాకు మనం ప్రొవైడ్ చేసి ప్రతీ కుటుంబ సమాధానం పెడుకుంటూ మనందరికీ సదా కాలంలో